అక్క అక్క చక్కని పుక్క మొగ్గ మొగ్గ నీకు సిగ్గ కుత్తులు కుత్తులు నా జడ కుత్తులు బుజ్జి బుజ్జి ఇదిగో బజ్జి తట్ట బుట్ట తలపై పెట్టు లడ్డు వడ్డీ రెడ్డి బిడ్డ అత్తా అత్తా ఓ మేనత్తా ఇద్దులు వద్దు ముద్దుల పాప నిన్న అన్నీ సున్నా అప్ప తప్ప చిప్ప చిప్ప అబ్బా దెబ్బ డబ్బా కుబ్బా అమ్మ బొమ్మ నిమ్మ కొమ్మ అయ్యా కొయ్య నెయ్యి నెయ్యి కర్ర బుర్ర బేజ్రి తల్లి పిల్ల తెల్ల నల్ల అవ్వా బూవ్వా నువ్వి బూవా